రఘుపతి రాఘవ రాజ పతితన సీతారా రఘుపతి రాఘవ రాజ पतिता पावन, राजा पतिता पावन नमस्कार मोहनदास करमचंद गांधी भारतील बड़े आदरीबड़े गोप स्वातंत्रर समरयोधुडु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 महात्मागा तत्मथ को सत्यशोधन अमकरण चार अंक मन भारतराज्यांगेय सत्यमेव जयते अतीयताविकता विश्वमानवाणी की बोधं महात्मागारी आत्मकथ नदृष्टम वरण देश కోర్టు ఒక త్రాసు వంటిది ఆ త్రాసును సమానంగా ఒక వృద్ధవనిత పట్టుకుంటుంది ఆమెకు పక్షపాతం ఉండదు ఆమె గుడ్డిది కూడా ఆమెది కుశాగ్రబుద్ధి బ్రహ్మ ఆమెను గుడ్డిదానిగా చేసినందువల్ల ఆమె ముఖం చూసి ఎవరికి బొట్టు పెట్టదు యోగ్యతను బట్టి మాత్రమే బొట్టు పెడుతుంది కానీ నేటాలునందలి వకీళ్ల సభ అందుకు విరుద్ధంగా ముఖం చూసి బొట్టు పెట్టమని సుప్రీంకోర్టును ఉసుకొలిపింది కానీ కోర్టు మాత్రం ఈ సందర్భంలో తన త్రాసుకు సరిపో పనే చేసింది సుప్రీంకోర్టులో అడ్వకేటుగా చేరేందుకై అర్జీ పంపించాను బొంబాయి హైకోర్టు వారి అనుజ్ఞాపత్రం నా దగ్గర ఉన్నది నేను బొంబాయి హైకోర్టులో ప్రవేశించినప్పుడు నా ఇంగ్లీషు సర్టిఫికెట్ మూలప్రతి దాఖలు చేయవలసి వచ్చింది నేటాలు సుప్రీంకోర్టులో ప్రవేశానికి యోగ్యతకు సంబంధించిన రెండు ప్రమాణపత్రాలు దాఖలు చేయాలి తెల్లవారి ప్రయాణపత్రాలకు ఎక్కువ విలువ ఉంటుందని భావించాను అబ్దుల్లా సేట్ గారి ద్వారా పరిచితులు ప్రసిద్ధులు అయిన ఇద్దరు తెల్లవారి దగ్గర ప్రమాణపత్రాలు తీసుకుని అర్జీ దాఖలు చేశాను ఒక వకీళ్ ద్వారా అర్జీ దాఖలు చేయటం కోర్టు విధి సామాన్యంగా ఈ అర్జీలను అటార్నీ జనరల్ ఫీజు పుచ్చుకోకుండానే దాఖలు చేసుకోవటం పరిపాటి అబ్దుల్లా సేట్ గారి కంపెనీకి సలహాలిచ్చే ఎస్కాంబీ గారే అటార్నీ జనరల్ నేను వారి దర్శనం చేసుకున్నాను ఆయన సంతోషంతో నా దరఖాస్తును మంజూరు చేశారు ఇంతలో హఠాత్తుగా వకీళ్ల సభ వారు నాకు నోటీసు పంపారు నా దరఖాస్తుతో పాటు ఇంగ్లీషు సర్టిఫికేట్ మూలప్రతి జతపరచకపోవటం లోపమని వ్రాశారు అడ్వకేట్లను చేర్చుకోనటానికి నియమావళి తయారు చేసినప్పుడు నల్లవారిని చేర్చుకోవచ్చునా చేర్చుకోకూడదా అని వారు విచారించలేదు ఇదే వారి వ్యతిరేకతకు ప్రధాన కారణం నేటాలు దేశపు అభివృద్ధికి తెల్లవారే ముఖ్య కారణం అందువల్ల వకీళ్లలో తెల్లవారి ఆధిక్యతను సంరక్షించటం తమ కర్తవ్యమని వాళ్ళు భావించారు నల్లవాళ్లను చేర్చుకుంటే వారి సంఖ్య పెరిగిపోయి తెల్లవారి సంఖ్య తరిగిపోతుందని తెల్లవారి ఆధిక్యత తగ్గిపోతుందని వారి తపన నా అర్జీ మంజూరు కాకుండా చూసేందుకై వాళ్లు ఒక ప్రసిద్ధుడైన వకీలును నియమించారు అతనికి అబ్దుల్లా సేట్ గారి కంపెనీతో సంబంధం ఉన్నది అందువల్ల తనను ఒకసారి కలుసుకోమని ఆయన నాకు కబురు నేను వెళ్ళి ఆయనని కలిశాను ఆయన నిష్కపటంగా నాతో మాట్లాడి నా వృత్తాంతం తెలుసుకున్నాడు మీకు వ్యతిరేకంగా నేనేమి చేయను మీరు కాలనీలో పుట్టిన రకమేమోనని భయపడ్డాను మీ అర్జీతో పాటు ఇంగ్లీషు సర్టిఫికెట్ లేకపోవటం వల్ల నా అనుమానం పెరిగింది మరింకొకరికి సర్టిఫికెట్ చూపించేవాళ్ళు కూడా ఉంటారు మీరు ఇక్కడ తెల్లధరల దగ్గర ప్రమాణపత్రాలు తీసుకున్నారు అవి నాలుక గీసుకోవటానికి కూడా పనికిరావు మీ యోగ్యతని గురించి వారేం ఎరుగుదరు వారు ఎంతకాలం నుండి మిమ్మల్ని ఎరుగుద్రో చెప్పండి అని ఆయన అడిగాడు ఇక్కడి వాళ్ళంతా నాకు కొత్తవాళ్లే ఇక్కడికి రాకముందు అబ్దుల్లా సేటు గారు కూడా నన్ను ఎరుగరు అని జవాబు ఇచ్చాను అబ్దుల్లా సేటు గారిది మీ ఊరే అని అన్నారు కదా మీ తండ్రి గారు దివానుగారు కదా సేటు వారిని బాగా ఎరిగే ఉంటారు కనుక అబ్దుల్లా సేటుగారి నుండి ఒక అఫిడవిట్ తీసుకురండి ఇక మిమ్మల్ని ఏమీ అడగవలసిన పని ఉండదు అని ఆయన అన్నాడు ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది కానీ కోపాన్ని అణుచుకున్నాను నేను మొదటనే అబ్దుల్లా సేటుగారి దగ్గర ప్రమాణపత్రం తీసుకొని దాఖలు చేసి ఉంటే ఇది పనికిరాదు తెల్లవారి ప్రమాణపత్రం కావాలని అనేవాళ్ళు అయినా నన్ను అడ్వొకేటుగా అంగీకరించేందుకు నా పుట్టుపూర్వోత్తరాలతో పనేమిటి నా తల్లిదండ్రులు చెడువారు కావచ్చు లేదా మంచివారు కావచ్చు వారి మంచి చెడులతో నా అడ్వొకేటు వృత్తికి సంబంధం ఏమిటి ఈ విధంగా లోలోన మదనపడి యోచనల్ని అదుపులో పెట్టుకొని ఇలా అన్నాను నా వకీల వృత్తి కోసం వకీళ్ల సభ వారి ఇట్టి భావాల్ని నేను అంగీకరించను అయినా మీరు చెప్పిన ప్రకారం అఫిడవిట్ తప్పక దాఖలు చేస్తాను అని అన్నాను అబ్దుల్లా సేట్ గారి దగ్గర ఎఫిడవిట్ వకీలుకు అంద అందజేశాను ఆయన తాను సంతృప్తి పడ్డానని చెప్పాడు కానీ వకీల సభ వాళ్లు తృప్తిపడలేదు వారు నా దరఖాస్తును వ్యతిరేకించారు కానీ కోర్టు వాళ్లు అటార్నీ జనరల్తో పని లేకుండానే వకీలు సభ ఆక్షేపణల్ని త్రోసిపుచ్చారు ప్రధాన న్యాయధీసుడు కల్పించుకొని అర్జీదారు ఇంగ్లీషు సర్టిఫికెట్ చూపలేదన్న ఆక్షేపణ యుక్తిపరమైంది కాదు అతడు అబద్ధపు సర్టిఫికెట్ పంపి ఉంటే అతనిపై నేరం మాపవచ్చు ఆ నేరం నిజమని రుజువైతే అతని పేరు వకీల పట్టిక నుండి తొలగించవచ్చు శాసనాలకు నలుపు తెలుపు అన్న భేదం లేదు కావున గాంధీగారిని చేర్చుకోనకుండా ఉండటానికి కోర్టుకు హక్కు లేదు అందువల్ల అతని దరఖాస్తును మేము మంజూరు చేస్తున్నాము గాంధీగారు మీరు ప్రమాణం చేసి అడ్వకేట్గా చేరండి అని అన్నాడు నేను లేచి రిజిస్ట్ర దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాను నేను ప్రమాణం చేయగానే ప్రధాన న్యాయాధీసుడు నన్ను సంబోధించి గాంధీగారు మీరు ఇక తలపాగా తీసివేయాలి ప్రాక్టీసు చేయు బ్యారిస్టరు కోర్టు నిర్ణయించిన వేష నియమాలకు పాటించాలి ప్రాక్టీసు చేసే బ్యారిస్టర్లు కోర్టు వారు నిర్ణయించిన వేష నియమాలను పాటించాలి కోర్టు నియమాలకు మీరు లోబడాలి అని అన్నాడు నాకు నా మర్యాద తెలుసు జిల్లా మ్యాజిస్ట్రేటు కోర్టులో పాగా తీసివేయమంటే నేను నిరాకరించాను ఇప్పుడు సుప్రీంకోర్టు వారి ఆదేశం ప్రకారం పాగా తీసివేశాను నేను వారి ఆదేశాన్ని నిరాకరించవచ్చు అట్లా చేయటం సమ్మతం కూడా కానీ నేను చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి వాటి కోసం నా శక్తిని అదుపులో ఉంచుకోవాలని భావించాను తలపాగా తొలగించకుండానే పట్టుదల పట్టితే ఏం ప్రయోజనం తలపాగా తొలగించకూడదనే పట్టుదల పట్టితే ఏం ప్రయోజనం ఇంతకంటే పెద్ద కార్యాలు నేను ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది కదా నేను ఇట్లా లోబడినందుకు ఇది లోబడటమా అబ్దుల్లా సేటగారు గారు తదితర మిత్రులు ఆక్షేపించేవాళ్ళు కోర్టులో ప్రాక్టీసు చేసేటప్పుడు తలపాగా ధరించాలనే ధైర్యం వహించితే బాగా ఉండేదని వారి భావం వారికి నచ్చజెప్పాలని ప్రయత్నించాను దేశాన్ని బట్టి ఆచారాలు మారాలని వారికి తెలియజేసేందుకు ప్రయత్నం చేశాను హిందూ దేశంలో తెల్ల అధికారి తలపాగా తీసివేయమని ఆదేశిస్తే దానికి లోబడటం సిగ్గుచేటు కానీ నేటాలు కోత్తులు ఆ కోర్టు ఆచారాలని నియమాల్ని నిరాకరించకూడదు అని చెప్పాను నేను చెప్పిన కారణాలు వాళ్ళకి నచ్చలేదు అయినా కొద్దిగా శాంతించారు ఒక విషయాన్ని వివిధ సందర్భాలను బట్టి వివిధ రకాలుగా చూడవలసి వస్తుందన్న సంగతిని వారిచే ఒప్పించలేకపోయాను నా జీవితముందంతటా సత్యము ఎడగల పట్టుదలయే రాజ యొక్క సౌందర్యాన్ని నా చేత ఆస్వాదింపచేయగలిగింది ఈ పద్ధతి సత్యాగ్రహమునందు అనివార్యమని నా తరువాతి జీవితంలో తెలుసుకోగలిగాను ఆ పద్ధతి నా ప్రాణాలకు ముప్పుగా కూడా పరిణమించేది అంతేగాక మిత్రుల అసంతోషానికి కూడా మూలమయ్యేది దాన్ని కూడా సహించవలసి వచ్చింది సత్యమనేది వజ్రం వలె కఠోరం కుసుమం వలె కోమలం కదా నేటాలు వదిలి వకీళ్ల సభ ప్రతిఘటన వల్ల దక్షిణాఫ్రికాలో మరోమారు నా పేరు మారుమరోగింది చాలా పత్రికల వాళ్ళు ఆక్షేపణల్ని ఖండించారు వారి వ్యతిరేకతకు కారణం ఈర్షయ్య అని ప్రకటించారు ఈ ప్రసిద్ధి వల్ల నా కార్యక్రమాల్లో కొన్ని అంశాలు ఎంతో సరళం అయ్యాయి రాఘవ రాజారావన సీతారా పతి కపా రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజా పతి త